గణపతి కవి కవీనామస్తే రాజమ్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆధియస్ ఆగమం శ్రీమహామాధిపత సదాశివసర శంకరాచార్యముశమానం అస్మాచార్యప ే పరంపరా నారాయణ నమస్కృత్యరం చైవ నరోం సరస్వతీలాసం తో ఉదీరే శ్రీభగవానువాచో్యాన్వోచస్వాదాచ భాషసే గత పండిత నా అంటే వివేకవంతులు శోకించరు దేని గురించి శోకించరు అందరూ దేని గురించి శోకిస్తూ ఉంటారో దాన్ని గురించి ఇంకేముంది అంత కనుక అందరూ దేని గురించి శోకిస్తారు అంటే గతాన్ని గురించి శోకిస్తారు వర్తమానాన్ని గురించి శోకిస్తారు గడిచిపోయిన దాన్ని గురించి గడిచిపోయిన వాళ్ళని గురించి శోకిస్తాను అంటే కాంటెక్స్ట్ అలా ఉంది కనుక గతాసు అని అన్నారు బట్ ఇది జనరల్ వే గడిచిపోయిన దాని గురించి శోకిస్తాం పెయిన్ బాడీ అని నిన్న ఏదో చిన్నప్పటి నుంచి ఓ విధంగా జీవితం గడిచింది ఎవడి జీవితమో వాడి అపేక్షకు తగ్గట్టు నడవదు అందరికీ సమానమేది శ్రీరాముడి జీవితం శ్రీరాముడు అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు నలుని జీవితం నలమహారాజు యొక్క జీవితం ఆయన అపేక్షకు తగ్గట్లుగా నడవలేదు ధర్మరాజు గారు అపేక్షించినట్టుగా ఆయన జీవితం నడవలేదు ఎప్పుడూ జీవితం అనేది అపేక్ష కంటే కింద ఉంటుంది అపేక్ష ఓ మెట్టి ఎక్కువ ఉంటుంది జీవితం ఓ మెట్టు కింద ఉంటుంది దాంతో అదే చాలు దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ పెయిన్ మన ఎక్స్పెక్టేషన్ కి తక్కువ వస్తేనే సోర్స్ ఆఫ్ పెయిన్ అంటే అదే ఇప్పుడు ఒక ఆయన బోనస్ వచ్చింది బోనస్ వస్తే దుఃఖిస్తున్నాడు ఎందుకంటే దుఃఖిస్తున్నారంటే ట్యాక్స్ ఎక్కువ పడిందండి అందుకోసం అంటే ట్యాక్స్ ఎక్కువ పడిందంటే అర్థమేంటి ఆదాయం ఎక్కువ వచ్చిందని కదా ఆదాయం ఎక్కువ వచ్చిందే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి ట్యాక్స్ ఎక్కువ పడితే సంతోషించాలి కానీ దుఃఖించడం ఎందుకని అంటే ఆ వచ్చేది డెబ్బై రూపాయలు అయితే మనం ఎక్స్పెక్టేషన్ వంద రూపాయల దగ్గర పెగ్గిట్టే హయ్యర్ లెవెల్ సో మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు వచ్చిందనుకంటే ఒక ఆకు ఎక్కువ ఉంటుంది ఓ మెట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి దుఃఖమే మిగుతుంది సో ఈ విధంగా జీవితంలో అనేక ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయిన కారణంగా చిన్నతనం నుంచి కూడా జీవిత దుఃఖాన్ని వీడు పెయిన్ బాడీని నిర్మాణం చేసుకుని ఉంటాడు చిన్న వయస్సులో పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు తల్లిదండ్రులు ఒకప్పుడు ఓబలైజ్ చేస్తారు వాళ్ళ హిళ్ళో వాళ్ళు ఉంటారు వాళ్ళకి పిల్లవాడు ఒక్కడే కాదుగా జీవితంలో ఇంకా అనేక అంశాలున్నాయి రండి సో తల్లితండ్రుల నుంచి చాలా అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు చిన్న పిల్లవాడికి వాడికి తెలియదు కదా కొంచెం వయస్సు తర్వాత వాడికి తెలుస్తుంది తెలిసే వాడి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి నిజానికి ఇన్ఫాలిబుల్ అండ్ గాడ్ అని ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే మనం ఏమనుకుంటామంటే గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అనుకుంటారు అంటే గాడ్ ఎప్పుడు కూడా మనల్ని ఫెయిల్ చేయడు దేవుడిని నమ్ముకుంటే దేవుడు మన నమ్మకాన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాడు అని ఈ విధంగా మన అపేక్షని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా తీరుస్తూ ఒక సోర్స్ మనకి కావాలి మనిషి ఎందుకంటే మనిషికి తనలో వెలుత్తి కనపడుతూ ఉంటుంది కాబట్టి తన అపేక్షను తన కోరికలను తన యొక్క ఆకాంక్షలను తీర్చేటువంటి ఒక ఒక సోర్స్ కోసం చూస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడికి గాడ్ అంటే తెలియదు ఆ సోర్స్ తల్లిదండ్రులు ఆర్ ది ఇన్ఫాలిబుల్ కానీ కొద్ది రోజులు అయ్యేప్పటికీ వాడికి అర్థమైపోతుంది పేరెంట్స్ ది ఫెయిల్ హిమ్ పేరెంట్స్ నుంచి వాడు ఏదో కొంత అపేక్ష అండ్ హీ థింగ్స్ దట్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫాలిబుల్ కానీ ది ఫెయిల్ హిమ్ ముందు ముందు మదర్ ఫెయిల్ చేస్తుంది తర్వాత ఫాదర్ ఫెయిల్ చేస్తాడు అప్పుడు సో హీ పిక్స్ అప్ ఎలాట్ ఆఫ్ పెయిన్ ఆ విధంగా పెయిన్ బాడీ చిన్నప్పుడే ఆరంభం అన్కాన్షియస్ అంటారు అదే ఇదంతా ఫ్రాయిడ్ సైకాలజీలో ఇదంతా చెప్తాడు అదే అయిపోతుంది ఆ తర్వాత వీడు కాన్షియస్ పెయిన్ ప్రారంభం జీవితంలో ప్రారంభిస్తాడు మ్యాథమెటిక్స్ లో వందకు వంద రావాలనుకుంటాడు తొంభై డిగ్రీ ఆగిపోతే దుఃఖిస్తూ యాభై వచ్చిన వాడు గెంతులు వేస్తూ ఉంటాడు వాడు ఆడుకుంటూ ఉంటాడు కోటి వీళ్ళ వీడు తొంభై వచ్చిస్తూ ఉంటాడు పేరెంట్స్ కూడా ఆ విధంగానే పుష్టి చేస్తూ ఉంటాడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఇంజనీర్లు అయిన వాళ్ళందరూ ఏమవుతారు ఏం ఏం జీవితంలో వాళ్ళు ఏం బాగుంటున్నారని వీళ్ళేం బాగుకపోతాడని అంత అంత ఓవరాల్ గా జీవితాన్ని చూసి వివేకం ఎక్కడ ఉంటుంది జీవితాన్ని చాలా నేరో అవుట్లుక్ లో చూస్తాము ఓవరాల్ గా చూడడం జనరల్ పిక్చర్ చూడడం మనకు తెలీదు దాంతో వీడు ఇంజనీర్ కావడమే ముఖ్యం ఎంసెట్టే లెక్క సో ఆ రకంగా చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండే వి పిక్అప్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ ఆ పెయిన్ అలా అక్యూములేట్ అవుతూ ఎక్యూములేట్ ఉంటుంది సో ఇప్పటికి బోల్డ్ అంత బాడీ సిద్ధంగా ఉంది వాటి గురించి తలుచుకుని దుఃఖిస్తూ ఉంటాడు గతాసు అగతాసు అగతాసు అంటే ప్రజెంట్ గతాసు అంటే ప్యాస్ట్ పాస్ట్ గురించి దుఃఖిస్తూ ఉంటాడు ప్రజెంట్ గురించి దుఃఖిస్తారు నిన్న చెప్పాను ఈ పాస్ట్ దుఃఖాన్ని ఎలాగ నివారని తెలుసుకోవాలి మరి ప్రజెంట్ దుఃఖం ఒకటి ఉంటుంది ప్రజెంట్ లో దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు అంటే వర్తమానం మనము వర్తమాన కాలంలో జీవించటం అనే అలవాటు పోయింది మనకి వీ డోంట్ నో వాట్ ఈస్ ది ప్రజెంట్ ప్రజెంట్ జనరల్ గా మనుషులుకి వైపు తెలియదు వాళ్ళు ఉంటే పాస్ట్ లో ఉంటారు లేకపోతే భవిష్యత్ లో ఉంటారు కానీ ప్రజెంట్ లో ఎప్పుడు ఉండరు ఎప్పుడు క్యాల్కులేషన్ ఎదరు క్యాల్కులేషన్ ఎవరి ధోరణి వాటిది ప్రజెంట్లో ఉండడం అన్నది చేతే కాదు సో ప్యాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు లేక మళ్ళీ ప్రజెంట్లోకి అలా బ్రీఫ్గా ప్రెసెంట్ని విజిట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ ఫ్యూచర్ నుంచి క్యాల్కులేషన్స్ వేసిన ఫ్యూచర్ క్యాలకులేషన్ ఫ్యూచర్ ఎక్కడుంది కల్పనలో ఉంది అంతే కదా ప్యాస్ట్ ఎక్కడుంది ప్యాస్ట్ ఎక్కడుందంటే శ్మశానంలో ఉంది ప్యాస్ట్ ఇంకెక్కడ ఉంది గతాశ్రమం అగతాశ్రమం నాను సోచింది పండితాహ ప్యాస్ట్ ఎక్కడ ఉంటుంది ఇట్ ఈస్ ఇన్ ది క్రమేషన్ గ్రౌండ్ ఆఫ్ టైం గడిచిపోయింది మనస్సులో ఉంటుంది ఇమాజినేషన్ రూపంగా ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది సో ప్యాస్ట్లోంచి ప్రజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యూచర్లోంచి ప్రెజెంట్లోకి బ్రీఫ్గా వచ్చి మళ్ళీ ప్యాస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రెసెంట్లో జీవించటం ఎరగడం ప్యాస్ట్లోను ఫ్యూచర్లోను జీవిస్తూ ఉంటాడు ఫ్యూచర్ వల్ల ఒరిగి ఉంది భయం ఇన్సెక్యూరిటీ స్ట్ వల్ల ఒరిగిదే ఉంది పెయిన్ బాడీ జీవితంలో ఇంతకుముందు జరిగిన మంచి ఘటనలన్నీ విస్మరిస్తాయి పెయిన్ బాడీయే మిగుతుంది మంచివన్నీ మంచి చాలా జరుగుతుంది అన్ని మరిచిపోతాయి సో తన అన్ని అవయవాలు దృఢంగా ఉండి జన్మించాడు అది దట్ హీ దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాడ్ తనకు మంచి బుద్ధిశక్తి ఉండి మంచి చదువులో అవి బాగా చాలా మంది చదువుకోకుండా నానాబాధ పడుతున్నారు అది మరిచిపోతాడు తను ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నాడు అది మర్చిపోతాడు తనకు ఒక ఆయన మంచి అందమైన పిల్ల నుంచి వివాహం చేశాడు వీడిగా ఉద్దరిస్తాడే అది మరిచిపోతాడు ఇట్స్ ఎ గుడ్ టర్న్ దట్ ఆల్సో హీ ఫర్ గెట్స్ సో అన్ని మంచి టర్న్స్ మర్చిపోయి ఆ పెయిన్ గుర్తుపెట్టుకుంటాడు సో మెనీ గుడ్ టర్న్స్ ఉంటాయి మీ జీవితంలో జరిగిన గుడ్ టర్న్స్ ఏమిటని మీరు ఎవరికైనా అడిగి చూడండి హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్ ఆలోచించి ఆలోచించి ఆలోచించి చెప్పాలి ఏదో ఒకటి పికప్ చేసి చెప్పాలి మీ జీవితంలో పెయిన్ గురించి ఏమిటండి అని అడిగి చూడండి హీ ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్ రెడీ టు రీల్ అవుట్ సో ఈ విధంగా పాస్ట్ విషయంలో మన యాటిట్యూడ్ చాలా తప్పు యాటిట్యూడ్ అని పెయిన్ బాడీ ఎలాగ మోసుకుంటూ పోతూ ఉండడం మహాభారత్ దీని గురించి నిన్న మనవి చేశాను ఇవాళ గురించి ఆలోచించండి ప్రజెంట్ లో హీ పిక్స్అప్ పెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ లో పెయిన్ పికప్ చేయటం మానేస్తే ట్రాస్ట్ పెయిన్ అనేదో హ్యాండిల్ చేసి దాన్ని దాన్ని ప్రాసెస్ చేసి న్యూట్రలైజ్ చేయొచ్చు స్లోగా పెయిన్ తగ్గుతుంది ప్రెసెంట్లో పికప్ చేయడం మానేయరుగా మున్సిపాలిటీ బండిలాగా అలాగే పికప్ చేసుకుంట పోతే ఎప్పటికది క్లీన్ అయ్యాను సో ప్రెసెంట్లో పెయిన్ పికప్ చేస్తాడు ప్రజెంట్లో ఎలా పికప్ చేస్తాడు పెయిన్ అంటే సింగిల్ ప్రిన్సిపల్ గీతలో చాలా వివరంగా చెప్తారు ఈ ప్రిన్సిపల్ని ఏమిటంటే నాన్ యాక్సెప్టెన్స్ ప్రెసెంట్ ఓ రకంగా ఉంటుంది దాన్ని కూడా అంగీకరించండి ప్రజెంట్ ఎప్పుడూ అంగీకారం కాదు కలెక్టర్ కి కలెక్టర్షిప్ వాడి ప్రజెంట్ కదా అది అంగీకారం కాదు మినిస్టర్ కి మినిస్టర్షిప్ అంగీకారం కాదు చీఫ్ మినిస్టర్ కి చీఫ్ మినిస్టర్షిప్ అంగీకారం కాదు ఎవరికి తన ప్రజెంట్ అంగీకారం కాదు ప్రజెంట్ అంగీకారం కాదు ప్రజెంట్ లో వాడు ఉన్నదానికంటే అధికారినే అపేక్షిస్తూ ఉంటాడు సో ప్రజెంట్ ని యాక్సెప్ట్ చేయటం ఉన్నది అది చాలా కఠినమైన విషయం ఎవడూ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయడం మీకు ప్రజెంట్ను కనుక యాక్సెప్ట్ చేస్తే మనకు ట్రాఫిక్ జాములు తగ్గిపోతుంది ఇట్ ఈజ్ అంత అంత ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రతివాడు ఈజ్ హరి ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు హరిగా ఉన్నారు కొన్ని ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు హరిగా ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లే ఎలా ఉండాలి కామ్ గా ఉండాలి జనరల్ లాజిక్ ప్రకారం కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళే వాళ్ళు కూడా హరీగా ఉన్న ప్రతివాడు ఈజ్ ఇన్ ఎ బిగ్ హరీ ఎవ్రీబడి ఈజ్ ఇన్ హరి ఏమిటి హరీ వాట్ హీ హ్యాస్ టు ఎంబలిష్ ప్రెసెంట్ వై హీ డ్ ఎంబలిష్ ది ప్రెసెంట్ వై హీ డ్ డూ దాట్ బికాస్ హీజ్ హీజ్ అన్హ్యాపీ విత్ ది ప్రెసెంట్ వై ఈజ్ అన్హ్యాపీ విత్ ది ప్రెసెంట్ బికాస్ యుస్క్ హిమ్ యుస్క్ మీ why he is unhappy with the present nenu emna samadhanam cheptanante because he doesn't accept the present annu nenu samadhanam cheptaniru velli vaallu adagandi era why you don't accept why you are unhappy in the present ante vaade em antu cheptadu ante nenu cheptinatlu cheppadam because the present is not acceptable annu cheptaru present ne oka ayina mato nenu edo open chesanu cheptaru varna sanju to oka ayina mato tamaro emandi present ni accept cheyadam ledu meeru chepparu salahaa యాక్సెప్ట్ చేస్తే ఇంకా పెయిన్ ఉండదు దుఃఖం ఉండదు శోకం ఉండదు శోకం ఎక్కడి నుంచి వస్తుందంటే నాన్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది ఇప్పుడు ఇంటికి మనిషి వచ్చాడు అనుకోండి ఆ ఘటన వల్ల మీకు శోకం ఎప్పుడు కలుగుతుంది వాడు నాన్ యాక్సెప్టబుల్ అయినది వాడు యాక్సెప్టబుల్ అయితే మీకు దుఃఖం కలిగి ఇంటికి వచ్చిన గెస్ట్కి వంట వండి భోజనం పెట్టాలి అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే వాడు యాక్సెప్టబుల్ అయితే ఒంటరి వండి భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగించదు ఆనందాన్ని కలిగిస్తుంది వాడు నాన్ యాక్సెప్టబుల్ అయితే కొంట ఒళ్లు భోజనం పెట్టడం దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఎ పర్టికులర్ ఈవెంట్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ నాట్ ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ యాక్షన్ అది కా ఇష్యూ వట్ ఈస్ ది ఇష్యూ అంటే యువర్ రెడీనెస్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ టు యాక్సెప్ట్ ఇట్ ఎనీథింగ్ దట్స్ హ్యాపన్స్ యూ అక్సెప్ట్ ఇట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ యూ డూ నాట్ యాక్సెప్ట్ ఇట్ యూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ ఇట్నా హి బాత్ పెయిన్ కి ప్రెషర్ కి ఇంతే ఆ ఘటన మీరు చెప్పొద్దు ఘటన మీరు చెప్పద్దు మరణం యాక్సెప్టబుల్ కాదు నాట్ యాక్సెప్టబుల్ అని మీరు చెప్పొద్దు మరణం యాక్సెప్టబుల్ ఏ గివెన్ సిచ్యువేషన్ ఇది యాక్సెప్టబుల్ కాబట్టి ఒక ఘటన చెప్పి ఇది యాక్సెప్టబుల్ నాన్ యాక్సెప్టబుల్లా అని మీరు అడగద్దు ఆ ప్రశ్నే అడగద్దు ఎందుకంటే అటువంటి ఈవెంట్ ఏమీ లేదు అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ ఈవెంట్ అంటూ అసలు ఏదీ లేదు కాబట్టి ఒక గివెన్ ఈవెంట్ స్ యాక్సెప్టబుల్ అని అలాగంటది ఏమీ లేదు నేను చెప్పింది అర్థమైందండి ఎందుకంటే ఆ ఈవెంట్ నాకు యాక్సెప్టబుల్ అయితే ఇంకోటి యాక్సెప్టబుల్ కాదు నాకు ఇప్పుడు యాక్సెప్టబుల్ అయ్యి నాలుగేళ్ల తర్వాత యాక్సెప్టబుల్ కాకపోవచ్చు కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల వాళ్ళు నిద్ర లేదు కాఫీ ఇస్తే యాక్సెప్టబుల్ అవుతుందా అవదు పొద్దున్న నిద్ర లేదు లేచి పళ్ళు నవ్వుకునే టైంకి కాఫీ ఇచ్చారనుకోండి అప్పుడు కాబట్టి అబ్సల్యూట్లీ ఏది మీరు యాక్సెప్టబుల్ అనొద్దు సో దెర్ ఈస్ నథింగ్ లైక్ యాక్సెప్టబుల్స్ నాన్ యాక్సెప్టబుల్స్ అనేవి సృష్టిలో లేవు భగవంతుడు అలా సృష్టించలేదు మన మైండ్ వాటికి ఆ లేబుల్స్ వేస్తుంది ఇదిగో ఇది యాక్సెప్టబుల్ కాదు ఇది యాక్సెప్టబుల్ అని మన మైండ్ లేబుల్ వేస్తుంది ఒక ఆయన నాతో అన్నారు ప్రెసిడెంట్ని యాక్సెప్ట్ చేయమని ఉపన్యాసం చెప్పేశారు మీరు ఉపన్యాసాలు చెప్పి వాళ్ళు తేలికే చెప్తారు ఏముంది గీత అంటారు ఉపన్యాసం చెప్తారు ఇన్ మై సిచ్యువేషన్ మై ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ హారిబుల్ అన్ఆక్సెప్టబుల్ అండ్ వెరీ డిస్పికబుల్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పారా అంటే నేను చెప్పాను ఒక్కటే మనం వచ్చేసాను ఐ సింపతైజ్డ్ విత్ యూ నో డౌట్ ఐ సింపతైజ్ అయిన పోపం చాలా ఏదో కష్టంలో ఉన్నారు కష్టం అని పేరు ఎందుకు వచ్చింది అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి కష్టం కష్టానికి డెఫినేషన్ అది హి రిఫ్యూజస్ టు యాక్సెప్ట్ దేర్ ఫోర్ బికమ్స్ కష్టం సో కష్టంస్ అని కష్టం వస్తుంది అలా కష్టం ద్వారా వస్తుంది కష్టం అని ఎవరో కదా మంచిది సో చాలా కష్టంలో ఉన్నారనమాట నేను సింపసైజ్ చేస్తాను కానీ నేను ఒక్క మనవి చేస్తాను సి వెదర్ At least, అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ సి వెదర్ యూ కెన్ యాక్సెప్ట్ సమ్ ఆఫ్ ఇట్ సమ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ యాక్సెప్ట్ పరిశీలించండి వెంటనే అలా త్రోసిపో చూడరు పరిశీలించండి పరిశీలించు చూడండి ఎంతో కొంత మీరు యాక్సెప్ట్ చేయగలిగారు అంటే ఆ మేరకి మీ దుఃఖం తగ్గిపోతుంది ఏం చేస్తాం ఒకప్పుడు మనం ఏదో plan వేస్తాం Adi సక్సెస్ కాదు సక్సెస్ కానప్పుడు మనం సర్దుబాటు తెలుసుకుని యాక్సెప్ట్ చేయాలి అందరి ద్రాక్ష పళ్ళు పొల్లనా అని సాంతమవుతుంది నా ఉద్దేశంలో ఆ సామెత మంచి సామర్థం ఎందుకంటే మనకు అందలేదు లెటర్స్ యాక్సెప్ట్ దాట్ సో అవి తీయగా ఉన్నాయనుకుంటే దుఃఖమే మిగిలింది అవి పొల్లనా వేసుకుంటే యాక్సెప్ట్ అని సార్ యాక్సెప్ట్ సో జీవితంలో ఆ విధంగా చాలా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మనం కోరీది ఒకటి ఉంటుంది మ్యాన్ మేక్స్ మ్యాన్ మ్యాన్ ఇస్తా మ్యాన్ ప్రొపోజెస్ గాపోజెస్ అంటే అర్థం ఏంటంటే మన మన ప్రపోజిషన్స్ ఏమి వర్కౌట్ కావు చాలా మటుకు వర్కౌట్ కావు కాబట్టి ప్రెసెంట్ ని యాక్సెప్ట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అసలు ప్రెషర్ కి పెయిన్ కి డిఫరెన్స్ ఎంత మాత్రమేనండి ఏ గివెన్ ఈవెంట్ ఈజ్ నాట్ అబ్సొల్యూట్లీ ఇదర్ ప్రెసెంట్ పెయిన్ఫుల్ అని చెప్పడానికి వీల్లేదు ఇట్ ఈజ్ అన్ ఓవరాల్ సిచ్యుయేషన్ విచ్ మేక్స్ ఇట్ ప్రజెంట్ ఆర్ పెయిన్ఫుల్ ఆ ఓవరాల్ సిచ్యువేషన్లో ఇంతేట ఆ ఈవెంట్ జరగాలి ఆ ఈవెంట్ మీరు దర్శించాలి అది మీ మనస్సులో రిజిస్టర్ కావాలి అండ్ దెన్ మీరు దాన్ని రెసిస్ట్ చేయాలి ఆ రెసిస్టెన్స్ ఇదిలా జరగడానికి వీల్లేదు అని మీరు రెసిస్ట్ చేయండి అంటే మీ దుఃఖాన్ని మీరు నిర్మాణం చేశారు దుఃఖాన్ని పై నుంచి ఏది నిర్మాణం చేయదు మన మనస్సే నిర్మాణం చేస్తుంది మన మనస్సు ఏం చేస్తుందంటే ఆ ఈవెంట్కి ఒక లేబుల్ వేస్తుంది నామరూపాలంటే అలాగే ఉంటుంది ఒక లేబుల్ వేసుకుంది ఏమని దిస్ ఈస్ నాట్ కరెక్ట్ దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఈజ్ బ్యాడ్ దిస్ ఈస్ డిస్పికబుల్ ఇది చాలా దురదృష్టకరమైనది చాలా అమంగళకరమైనది అశుభకరమైనది అని రకరకాల లేబుల్స్ వేసుకుంటూ పోతుంది మనస్సు ఆ లేబుల్స్ ఏదో ఒక రిలేటివ్ సంస్కారాన్ని ఇలా మీరు లేబుల్స్ వేస్తూ మీరు దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు ప్రజెంట్లో మీకు ప్రెసెంట్ లో శాంతి అనేది ఎన్నడూ ఉండదు కడుపు నిండా భోజనం చేస్తారు ఫ్యాన్ ఎయిర్ కండీషన్ రూమ్ లో కూర్చుంటారు దుఃఖిస్తూ కాబట్టి ఫిజికల్ గా నథింగ్ మోర్ కెన్ బి డన్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఈస్ పాసిబుల్ అయినా దుఃఖిస్తూ సో దేర్ వాజ్ ఎ ఫ్యాట్ జంట్లు అందరూ ఫ్యాట్ గా ఉన్న వాళ్ళందరూ మేము ఫ్యాట్ గా ఉన్నామని దుఃఖిస్తూ ఉంటారు ఇట్ ఈస్ ఎ ఫ్యాషన్ నవైడెస్ అతను హీ సెడ్ ఐఎమ్ ఓకే విత్ మై ఫ్యాట్నెస్ He is happy. So lean when you are young, you are very happy. We are very happy. Shankaralakota is very good. When you are young, we are very happy. You accept your fatness, you are happy. I am happy, but... You accept your leanness, you are happy. Body color is something that you accept. That's why you have a lot of depression. Body color is something that you accept. Fair and lovely advertisement. చాలా క్రిటిసైజ్ చేశారు ఆ అడ్వర్టైజ్మెంట్ ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ ఫెయిర్ అండ్ లవ్లీ అంటే ఒక పర్టికులర్ బాడీ కలర్ ఎలోన్ ఈస్ లవ్లీ అనే ఒక సెన్స్ పెడితే అందరికీ ఆ కలర్ ఉండకపోవచ్చు బాడీ కలర్ యూ కెనాట్ మేక్ బాడీ కలర్ ఇట్ హ్యాపన్స్ బై ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో దే ఆర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ అక్సెప్ట్ ఇట్ బాడీ కలర్ ఏదో రకంగా ఉంటుంది ఉన్నదేదో ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టమనే స్థితి నిర్మాణం చేసి పెడితే సమాజంలో యంగ్ పీపుల్ చాలా కష్టపడుతూ ఉంటారు యంగ్ లేడీస్ ఫెయిర్గా లేని వాళ్ళు సో కాల్డ్ ఫెయిర్గా లేని వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు కాబట్టి ఇట్ ఇస్ ది నాన్ యాక్సెప్టెన్స్ విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పెయిన్ ఇన్ ది ప్రేషన్ అంచేతే శ్రీకృష్ణుడు ఎన్నో చోట్ల సమదుఃఖ సుఖ అని ఎన్నిసార్లు చెప్తాడు సమచిత్తం సమచిత్తం అని సమచిత్తం అంటే అర్థం వ్యాపిస్తుంది ప్రసాద బుద్ధి అంటే అర్థం ప్రసాదం తీయగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం రుచిగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం రుచిగా లేకపోయినా యాక్సెప్ట్ ప్రసాద బుద్ధి ముఖ్యం అలాగే జీవితంలో ఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేయాలి మన బంధువులు బంధువర్గంలో అందరూ ఒక్కలా ఉండరు కొంతమంది భాగ్యవంతులు ఉంటారు కొంతమంది అభాగ్యులు ఉంటారు యూ హెవ్ టు యాక్సెప్ట్ నా సంతానం అంతా భాగ్యవంతులే ఉండాలంటే ఇలా ఉంటారు కొంతమంది అభాగ్యులు కూడా ఉంటారు వాళ్ళ అభాగ్యులని మనం వేసిన లేబుల్ దట్ ఈజ్ ఆల్సో దట్ ఆ లేబుల్ భాగ్యానికి డెఫినేషన్ ఏదో ఒకటి మనం ఇస్తాం ఇచ్చి వీడు భాగ్యవంతుడు వీడు అభాగ్యుడు లేబుల్ వేస్తాం అసలు ఆ లేబుల్ ఇట్స్ ఇస్ క్వశ్చన్ అనే క్వశ్చన్ చేస్తాం అలా ఎప్పుడైతే మీరు క్వశ్చన్ చేశారో ఓకే లెట్ ఇట్ బి సో వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ ఒకనా క్యాన్సర్ వచ్చింది ఓకే లెటిట్ బిల్ లెటెడ్ బి సో వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ మీరు అందరూ వందేళ్ళు ఇంకో పది ఏళ్ళు బతుకుతే నేను ఇంకో ఏడాది బతుకుతాను డజన్ మ్యాటర్ హీ and he's happy for that one year padelu but he will be happy for 10 years kabatti present ni accept cheyatam nann adigithe geetha lo ichina pedda message edaina okati unda ante ide process present lo la shikshana enni swami cheptadu ante labham vachina ashtham chuna accept cheyali shikshana adigedhi cheptadu yuddham lo nen nee pakkana unna nu neggutavu okka sari kuda undu yuddham lo jayam vachina apajayam vachina samanamga swekarinchu లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా స్వీకరించు అంటే అర్థం ఏంటి యాక్సెప్టెడ్ నష్టం వస్తుంది యాక్సెప్ట్ ఇట్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఇంకా దాంట్లో పెయిన్ ఉండదు ఒక యంగ్ మ్యాన్ టీచర్గా ఉన్నాడు హైలీ స్కాలర్ పర్సన్ అయిపోయేట్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ he is a school teacher then i said no you only you some qualification no, uh, adjust chestunte maasaithe maasatho not i think he very intelligent and uh, scholarly guy you so, maasaithe lekhinarayipotha boy i don't you do that i said uh, no ante athanunnadu vaishudu vekamlo ichina ante naaku okka sari ga oka unukipaddan correct ante nenu annanu you are happy with your teachers or yes హ్యాపీ బీయింగ్ ఏచర్ బ స్కాలర్షిప్ ఉంది అన్ని సమర్థనలు ఉండే టీచర్గా ఉండడం యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేయడమే కాదు హీ ఎంజాయ్ ఇట్ ఆల్సో ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే తర్వాత ఎంజాయ్ చేస్తారు ముందే యాక్సెప్ట్ చేయడం చేస్తున్న వాళ్ళు పెయిన్ పోతుంది అక్కడి సో ఆ ఉన్న స్థితిని యాక్సెప్ట్ చేయడం కానీ ప్రతిసారి ఇంత సింపుల్గా ఉండదు యాక్సెప్ట్ చేయడం ఒకప్పుడు యాక్సెప్ట్ చేయటం చాలా కఠినంగా ఉంటుంది గివెన్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు అంచేతనే దేవుణ్ణి తిడతారు దేవుణ్ణి ఎందుకు తిడతారంటే ఆ దేవుడి క్రియేట్ ఆ సిచ్యువేషన్ యాక్సెప్టబుల్ కాదు నేను యాక్సెప్ట్ చేయలేనది అప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది దేవుడు కనుక అన్ని దేవుడే క్రియేట్ చేసేడు కనుక దేవుణ్ణి తిరుగుతాడు సపోజ్ యాక్సెప్ట్ చేయడం చేతనైందనుకోండి కాబట్టి ప్రజెంట్ లో దుఃఖాన్ని ఫర్దర్ గా యాడ్ చే ఉన్న దుఃఖం ఏదో పెయిన్ బాడీ అది ఆల్రెడీ తీసుకు మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని హ్యాండిల్ చేయడం ఎలాగూ తప్పదు దానికి తోడుగా ప్రజెంట్లో కూడా దుఃఖాన్ని అలా యాడ్ పోతే జీవితం దుఃఖమయమైపోతుంది కాబట్టి ప్రజెంట్లో దుఃఖాన్ని పికప్ చేయకుండా యాక్సెప్టెన్స్ శ్రీకృష్ణుడు భక్తుని లక్షణాలు చెప్పమంటే మామూలుగా భక్తుని లక్షణాలు చెప్పమని మీరు ఎవరినైనా ఒక థీలాజీయంలో అడగండి ఏం చెప్తాడు ఆ థీలాజీయం లక్షణాన్ని పెట్టుంటుంది రోజు పొద్దున్నే నాకంటే ముందు టెంపుల్కు వచ్చేవాడు నేను చెప్పినటువంటి టెంపుల్ పనులన్నీ చేసి పెట్టివాడు అనే ఏదో సంథింగ్ టెంపుల్ రిలేటెడ్ పర్సన్ అయితే అలా చెప్తాడు లేకపోతే మరో రిలేటెడ్ పర్సన్ అయితే భక్తులండి అని అడిగారు అనుకోండి ఏదో దానికి తగ్గట్టుగా చెప్తాడు అయ్యప్ప భక్తులను అడిగారు అనుకోండి భక్త లక్షణములు చెప్పుము అని అడిగారు అనుకోండి సపోజ్ నేను ఏదో దృష్టాంతం చెప్తున్నా ఇమాజిన్ చేసి ప్రతి సంవత్సరము నలభై రోజులు వ్రతం పట్టి అదే ముడి మూట నచ్చే పెట్టుకుని ఇరుముడి ఆ వెళ్ళి వచ్చినవాడు భక్తుడు అని చెప్తాడు దట్ ఈస్ హౌ హీ విల్ టెన్ శ్రీకృష్ణుడు అడిగాడు భక్తుడు ఎలా ఉంటాడు ఆయన ఏం చెప్పాడు అంటే సమదుఖ సుఖ క్షమీ అని వన్ హో యాక్సెప్ట్ సమదుఖ సుఖ అసలు ఇప్పుడే వచ్చేస్తుంది ఇంకో రెండు శ్లోకాల్లోనే వస్తుంది సమదుఃఖ సుఖం ధీరం సోమరు తత్వాజ సమదు సుఖం సుఖ దుఃఖములను సమంగా స్వీకరిస్తారు సమం సమం అంటే ఏమిటి సుఖాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు యు యాక్సెప్ట్ దుఃఖం ఆల్సో మహాత్ములు అన్నారు సుఖాల్లో మనిషి విస్మృతిని పొందుతాడు అహంకారాన్ని గర్వాన్ని తర్వాత మమకారాన్ని పెంచుకుంటాడు దుఃఖంలో మనిషికి కొంత జాగరూకత అలవాటు కాబట్టి దుఃఖంలో ఉన్న లాభం సుఖంలో లేదు సుఖంలో ఆత్మవిస్మృతి కలిగితే దుఃఖం నుంచి జాగృతి నిర్మాణం అవుతుంది కనుక దుఃఖాన్ని నీవు ఆహ్వానించు అంటాడు మహాత్ము దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయడం కాదు ఆహ్వానించే మనకి యాక్సెప్టబుల్ కానీ గెస్ట్ వచ్చాడనుకోండి మనం ఏం చేస్తాం వీటి రైట్ అవాయిడ్ హిమ్ దానివల్ల చాలా పెయిన్ఫుల్ ఎఫెక్ట్ అయిపోతున్నారు అలా కాదు ఏదో కష్టం మీద వాడిని నెత్తిపి పెట్టుకుంటాం పూటో రెండు పూటలో ఎప్పుడు పోతాడ్రా వీడని దేవుడికి ప్రార్థన చేస్తూ అంత పెయిన్ఫుల్ ఎఫర్టే అలా కాకుండా ఒక్కసారిగా మనస్సుని ఒక్క కుదురుపు కుదుపుకుని ఒక్కసారి తల విధిల్చి ఆ యాటిట్యూడ్ని తీసవతర పారేసి యూ ఇన్వైట్ దట్ గెస్ట్ హోల్ హార్టెడ్ గా ఇన్వైట్ చేసి ఆయనకి హెల్ప్ చేయండి చేస్తే దాన్ని నేర్పరితనము ఉన్నాడు వేమన అపకారికి నృపకారము నేపమిన్నక వాడు నేర్పరి సుమతి వేమనోదైతే మరో కవి సుమతి శతారు నేర్పరి అంటే వాడు ఆ నేర్పు ఆ కౌశలము వడుకుంది యోగము సమత్వం యోగ ఉచితే కర్మసు కౌశలం ఆ నైపుణ్యం ఆ నేర్పు వడుకుంది ఏమిటంటే నేర్పు ప్రజెంట్ ని దుఃఖమయం చేసుకోకుండగా ఉంది కాబట్టి ప్రజెంట్ ని ఎవ్వళ్ళు దుఃఖమయం చెయ్యరు గ్రహాలో నక్షత్రాలు ప్రభుత్వాలో లేదా పెట్రోల్ ప్రైసెస్ సో ఇవి దుఃఖమయం చేస్తాయి లేకపోతే స్టాక్సో ఇవి దుఃఖమయం చేస్తాయని మీరు అనుకోద్దు ప్రజెంట్ ని మనమే దుఃఖమయం చేసుకుంటాము ఎప్పుడైతే ప్రజెంట్కి ఒక లేబుల్ పెట్టి ఇది ఇలా ఉంది ఇది చెడ్డది ఇది అమంగళం ఇది అశుభం ఇది నేను అంగీకరి ఇది నాకు ఉండడానికి వీల్లేదు ఇది నాకు ఇచ్చిన దేవుడు అపకారం చేశాడు ఇది నాకు పోవలసిందే అని మీరు అలాగ ప్రజెంట్ని త్రోసేసి ప్రయత్నం చేయటం అది దుఃఖమే తప్ప ఇంక ఏమీ లేదు దాంట్లో ఎందుకో తెలుసిన అండి రహస్యం ఏంటో తెలుసిన ది ప్రజెంట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ కెనాట్ బి ఆల్టర్ ఒక అమ్మగారు నాతో ఆడ పుట్టుకు పుట్టడం మహాదౌర్భాగ్యం ఉంది అన్నారు ఏదో కోపం కష్టం చేత అంటే నేనున్నాను చూడండి అమ్మా అలా అనుకుంటే మేము దుఃఖం పెరిగిపోతున్నా అలా అనుకోకండి అని చెప్పాను ఎందుకంటే వాట్ ఈజ్ ఈజ్ ఫ్యూచర్ ని మార్చగలమా మార్చలేమా అది వేరే సంగతి ప్రెసెంట్ని ఇంకేం మారుస్తారండి ప్రజెంట్ని మార్చగలరా ఎవడైనా మార్చగలరా వాట్ ఈజ్ ఈజ్ సో ఉన్నదాన్ని ఏం చేయాలి నో ఇదిలా ఉండడానికి వీలు లేదు సూర్యుడు వీడు రాత్రి మూడింటికి నిద్రపోయాడు నిద్రపోతే సూర్యుడు వచ్చాడు పొద్దున్న ఏడింటికి వెంటనే వీడు సూర్యుడిని తిట్టుకుంటాడు ఎందుకని ఈ ఏమిటి అప్పుడే లేవాల్సి వస్తుందని మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు సో కెన్ హీ ఆల్టర్నేట్ హీ కెన్ ఇట్ జీవితంలో ప్రతి ప్రజెంట్ అంతే ప్రజెంట్ ని ఇంకేం ఆల్టర్నేట్ చేస్తారండి వాట్ ఈజ్ ఈజ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ రావాలంటే కూడా ఉన్నదాన్ని అంగీకరిస్తే తర్వాత ఇంప్రూవ్మెంట్ కానీ ఉన్నదాన్ని మీరు అంగీకరించకపోతే ఇంప్రూవ్మెంట్ చేసే శక్తి కూడా ఉండదు కాబట్టి మనకి జీవితంలో ఉన్నది మనకుండే శరీర ఆరోగ్యం శరీర సౌందర్యం శరీర స్థితి వీటిని ఉన్నవేవో ఉన్నాయి మందు వేసుకుంటే బాగుపడితే భవిష్యత్తు కానీ కాదు కదా ముందు మందు వేసుకోవాలంటే కూడా ముందు మీరు యాక్సెప్ట్ చేస్తే మందు కూడా పనిచేస్తుంది మీరు యాక్సెప్ట్ చేయకుండా రిసిస్ట్ చేస్తూ ఫైట్ చేస్తూ మందు వేసుకుంటే మందు కూడా పనిచేయడం మానేస్తుంది మందు పనిచేయాలంటే కూడా కొంత ప్రసన్నమైన మనస్సు ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ప్రెసెంట్ లైఫ్ లో దెర్ ఈస్ నో ప్యాస్ట్ ఇన్ లైఫ్ దో ఫ్యూచర్ ఇన్ లైఫ్ ఇన్ లైఫ్ దెర్ ఇస్ ఓన్లీ ప్రెసెంట్ లైఫ్లో ఎప్పుడు ప్యాస్ట్ ఎప్పుడైనా చూసారా మీకు లైఫ్లో లైఫ్ అంటే ప్రజెంట్ మీరు ప్యాస్ట్ అన్నది కూడా ప్రెసెంటే మీరు ఫ్యూచర్ అన్నది కూడా ప్రెసెంటే లైఫ్ లో ప్రెసెంటే ఉంటుంది It is a flow of life. When you refuse to flow with life, you pick up pain. Abhattay, dheni label chee koora du. Ancetane peru petta koora. Peru petta du, dheni ki peru petta du. Peru petta ona koora du, aa nāman tota adhi shdik hai koora du, a label is shdik hai koora du. Aa nāman tota manam baada koda. Nalla pilla nu peru petta ona koora ఆ పిల్ల బాధపడాలి ఆ పిల్ల తల్లిదండ్రులు బాధపడాలి బంధువులు మిత్రులు అందరూ బాధపడాలి అందవికారమైన పిల్ల అని పేరు పెట్టారనుకోండి లేబుల్ వేశారు అనుకోండి హైలీ సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ ఒకప్పుడు కలెక్టివ్ సబ్జెక్టివిటీ ఉంటుంది అందరూ కలిసి సబ్జెక్టివ్ ఒకే రకంగా ఆలోచించవచ్చు ఏముంది దానికి ఏముంది ఇప్పుడు కలెక్టివ్ ఓట్లు వేశారు అందరూ ఓ రకంగా ఆలోచించి ఓట్లు వేశారు ఆ రకంగానే సమాజంలో ఒక సోషల్ నార్మ్ అలాగే అలాగే నిర్మాణం అవుతుంది ఆ సోషల్ నార్మల్ ఏం చేస్తుందంటే ఇట్ లేబుల్స్ ఏ పర్సనం ఈస్ బ్యాడ్ సో ముఖ్యంగా రిలీజియస్ పీపుల్ అలా లేబుల్ వేస్తారు రిలీజియస్ పీపుల్ రకరకాలుగా ఆర్థడాక్స్ పీపుల్ అనేక రకాల లేబుల్స్ వేస్తారు అంటే అదొక రకం వాళ్ళు చేసి లేబుల్స్ ఓ రకంగా ఉంటాయి ఇంకో సోషల్ పీపుల్ ఇంకో రకం లేబుల్స్ వేస్తారు వివేకానందుడు అన్ఎంప్లాయిడ్ గై అన్నాడు కమ్యూనిస్ట్ ఇట్ ఈజ్ హీజ్ లేబిలింగ్ వే ఈజ్ వే ఆఫ్ లేబిలింగ్ ఎంప్లాయ్మెంట్ రాలేదు ఉద్యోగం రాలేదు ఉద్యోగం చేసుకోవాల్సి ఉద్యోగం కోసం ప్రయత్నం మానేసి ఈ వేదాంతం పట్టుకున్నాడు అని ఒక కమ్యూనిస్ట్ లీడర్ అన్నాడు ఏమైంది ఉద్యోగంలో చేరాడు అనుకోండి వివేకానంద వాట్ యూ విల్ హ్యావ్ యూ విల్ హ్యావ్ నో వివేకానంద యూ విల్ హ్యావ్ సమ్ ఎల్డీసీ క్లర్క్ వర్కర్ అండర్ బ్రిటీష్ రూల్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు ఎనీ ఆయన ఉద్యోగంలో చేరకుండగా వేదాంతంలోకి వచ్చారు కనుక సమాజానికి కొంత కళ్యాణం జరిగింది కాబట్టి మంచికి లేబుల్స్ ఉంటాయి చెడ్డకి లేబుల్స్ ఉంటాయి దేనికి లేబుల్ వేయకూడదు నేను చాలాసార్లు అబ్జెక్ట్ చేస్తాను అడ్వైజ్ చేస్తూ ఉంటాను దేనికి పేరు పెట్టద్ద పేరు పెట్టామంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ఇట్ పేరు పెట్టలేదనుకోండి యూ కెన్ మేనేజ్ యూ కెన్ స్టిల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ మేము కైలాస యాత్రకు వెళ్ళాం పది రోజులు డీప్లో పది రోజులు ప్రయాణం వాడు ఆ డ్రైవరు ఒకడు ఉన్నాడు నేను నలుగురు గ్రూప్ ఒక్కొక్క జీప్ కి నలుగురు ఒక ల్యాండ్ రోవర్ ఆ నలుగురులో ఒక అమ్మగారు మొదటి రోజేనో ఏమంటే మన డ్రైవర్ ఇదే బ్యాట్గా వేయండి అన్నారు అంటే నేను మీరు మాట అనొద్ద రైట్ టు సీ సమ్ గుడ్ ఇన్ హిమ్ ఎందుకంటే మీరు పది రోజులు మనతో ఉంటాడు ఎల్లవారు లేస్తే వాడి మొహమే చూడాలి He's a good guy. There are some good qualities in him. And no, I don't know any rather. I never know. I'll be sitting with my naszego table. I'll be yat обс Already. He 들ed him, At least, in his wah station I might know what the client made. And I'll beitto not only answering other things or letting them know who might be looking at. Most babblins are going to be helpful, But sometimes to type your galena or labelstation You might buy a despot that you could bring them and cook. So, a student, uh, సో మొన్నడు పొద్దున్నే వాడికి ఏదో సో టిఫిన్ లాంటిది ఏదో పెట్టారు ఏదో బిస్కెట్లో ఏదో పెట్టారు ఈ యాక్సెప్టెడ్ ఇది స్లోలీ వాడి ముఖంలో చిరునవ్వు వచ్చింది వీరి మనసులో కూడా సో మేము పది రోజులు వాడుతూ ఉన్నాం మామూలుగా అందరి చిన్నట్టుగానే టిప్పులో ఇవి ఇచ్చు కాబట్టి ఉన్న స్థితిని విహౌట్ లెర్న్ టు యాక్సెప్టెడ్ ఈ భోజనం చేసేప్పుడు కూడా అదే ఈ కూర బావలేదు నేను తెలియ కూర అనకూడదు పోన్లే ఉప్పు తక్కువ ఉంది రుచిగా లేదు ఏం పర్వాలేదు లెటెస్ట్ సి హౌ కెన్ వీ మేనేజ్ అని యాక్సెప్ట్ చేశారనుకోండి పోయినా బాగానే నడుస్తుంది ఇక్కడ దాకానే రుచి ఇంక ఇంకా తర్వాత ఇంకా రుచి లేదు ఏమి లేదు ఆ తర్వాత అంత క్యాలరీస్ న్యూట్రిషనే కాబట్టి యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ టు బీ కామ్ హ్యాపీ హ్యాపీ ఇప్పుడు దుఃఖ వచ్చినప్పుడు మీరు ఆనందంగా గద్దులు వేయాలన్న అవసరం లేదు at least we common quiet that's the minimum requirement so that we our duties we do to move forward always what is what is there is present don't try to convert the present into an enemy present should not have an enemy try to make an ally out of the present but neighbors are you cannot change the neighbor You can only change your attitude towards the neighbor. What are the words that are written? I am a little bit of a living. If you are the first American people, you cannot become neighbor to America. If I am a neighbor, I am a neighbor. Why do you not become neighbor to America? But I am also a Palestinian. It is anti-Hindu. So we don't want it as a neighbor. You cannot get rid of it like that. So don't... Uh, label the present as enemy enemy la don't create an enemy out of the present try to create an ally out of the present try to yeah let's try just say uh la labeling chese saru konni idu ashubhamo label chese saru konni damangalamo bad and label chese saru not acceptable label chese saru konni ఆ ప్రజెంట్ ఉన్నదేదో ఉంటుంది అది మీరు లేబుల్ మార్చి వేశారు కదా అని అది మారిపోదు ఆ ప్రజెంట్ అది దట్ బికమ్స్ ఎనిమీ టు అస్ బికాస్ వీ మేడ్ ఇట్ ఎనిమీ దేర్ మనం సఫర్ అవుతాం లేబుల్ వేయడం మానేసి జస్ట్ సీ యూ కన్వర్ట్ ఇట్ టు యువర్ ఎల్ ఐ అప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసేసినట్టు అర్థం దానికి అప్పుడు దుఃఖం ఉండదు కాబట్టి గతా అగత సంస్థ గతము అగతము గతము అంటే గడిచిపోయి అగతము అంటే ప్రజెంట్ ఈ పాస్ట్ గురించి ప్రజెంట్ గురించి రెండు సోర్సెస్ నుంచి కూడా ఫ్యూచర్ నుంచి శోకం రాదు ఎప్పుడు ఫ్యూచర్ నుంచి భయం కాబట్టి మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండండి భయాన్నే పొందుతారు ఇంకేమీ లభించదు ఫ్యూచర్ నుంచి ఎందుకంటే ఫ్యూచర్ అన్నది మీ కల్పనలో తప్పించి అక్కడ లేదండి ఉన్నది ఏదండి ఫ్యూచరా ప్రజెంట్ ప్రజెంట్ మరి ఫ్యూచర్ ఎక్కడ ఉంది కల్పనలో ఉంది ఉన్నది ప్రజెంట్ ఫ్యూచర్ కల్పనలో ఉంది ఇవాళ ఏమో జూన్ పదమూడవ తారీఖు జూన్ పద్నాలుగు ఎక్కడ ఉంది కల్పనలో ఉంది జూన్ పద్నాలుగు దినఫలం ఇవాళ రాసి అనుకోండి మీకు అది ఏమిటంటారు అది కల్పన అంతే అది ఏమన్నా అది నిజమవచ్చు ఎప్పుడు నిజమవుతుంది ఫ్యూచర్ లో నిజమవుతుంది ప్రజెంట్ లో నిజమవుతుంది ప్రజెంట్ లోనే నిజమవుతుంది అసత్యమైన ప్రజెంట్ లోనే సత్యమైన ప్రెసెంట్లోనే కాబట్టి ఫ్యూచర్ గురించి ఫ్యూచర్లో బతుకుతూ అప్పుడప్పుడు ప్రెసెంట్ లో బ్రీఫ్ విజిట్ టు ప్రజెంట్ అది అలాగే ప్యాస్ట్ లో బతుకుతూ బ్రీఫ్ విజిట్ టు ప్రజెంట్ తప్పది ప్రజెంట్ లో బతకాలి బతికితే ఫ్యూచర్ యొక్క భయం ఉండదు ప్యాస్ట్ యొక్క శోకం స్లోగా ప్రాసెస్ అయిపోతుంది తగ్గిపోతూ ఉంటుంది ప్రెసెంట్ లో యాక్సెప్టెన్స్ సో దిస్ ఇస్ ది ఓవరాల్ ఫార్ములా మ్యాజిక్ ఫార్ములా ఆఫ్ గీత కానీ ఈ ఫార్ములా ఎలాంటిదంటే ఇది అంతరంగంలో పరివర్తనం కావలసిన ఫార్ములా మీ అంతరంగంలో మార్పు తీసుకురావాలి బహిరంగంలో మార్పులు చేయడానికి మనుషులు తేలి ఎందుకంటే కొన్ని బిల్లులు పేమెంట్ చేస్తే బహిరంగంలో మార్పులు వస్తాయి టెలిఫోన్ చేసి మాకు ఒక కొత్త సోఫా సెట్ తీసుకురావాలని మీరు ఫోన్ చేశారనుకోండి వాడు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చారనుకోండి మీకు మీ నెంబర్ ఇచ్చి క్రెడిట్ కార్డు నెంబర్ ఇచ్చి సోఫా చెట్లు లోపల పెట్టేస్తారు ఇంటర్నల్ డెకరేటర్ కి ఫోన్ చేశారనుకోండి వారు వచ్చేసి విజిట్ చేసి మీకు ప్లాన్ ఇస్తారు ఈ రకంగా మీరు డెకరేట్ చేసుకోండి మీ ఇల్లు మీరేమో టీపాయ్ ఎక్కడ పెట్టుకోవాలి సోఫా ఎక్కడ పెట్టుకోవాలని చెప్తారు వాళ్ళు ఇలా పెట్టుకున్నట్లయితే మీ గోడలకి ఎల్లో రంగు బదులుగా గ్రీన్ రంగు వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు వాళ్ళు అలా చెప్తారు మీ టీపాయ్ ఇక్కడ బదులు అక్కడ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు వాళ్ళు అలా చెప్తారు ఎంత ఎంత బ్లఫ్ అూడండి గోడల రంగును బట్టి టీపాయ్ పొజిషన్ బట్టి సోఫా పొజిషన్ బట్టి హ్యాపీనెస్ అన్ డిసైడ్ అవుతాయని చెప్తారు వాళ్ళు ఏషియన్ పెయింట్ వేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తారు వాళ్ళు ఇట్స్ ఎ బిగ్ బ్లఫ్ మీరు బాహ్య పరివర్తనం ద్వారా మీకు హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంతరంగంలో పరివర్తనం తీసుకురావాలి ట్యాస్ట్ నుంచి వచ్చే పెయిన్ బాడీని ప్రాసెస్ చేసుకోవాలి ప్రెజెంట్ నుంచి ప్రజెంట్లో యాక్సెప్టెన్స్ ను తీసుకొచ్చి ఫర్దర్ పెయిన్ పికప్ చేయటం మానేయాలి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుని భయాన్ని సంపాదించే ప్రయత్నం మానే ఆ పొరపాటు మానేయాలి ఆ విధంగా అంతరంగ పరివర్తనం తీసుకొస్తే ఈ జీవితము శాంతంగా ఉంటుంది జీవితంలో భోగాలు ఉంటాయని నేను చెప్పను భోగాలు ఉండడం లక్ష్యం కాదు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి శ్రీకృష్ణు యొక్క టీచింగ్ ఇలా ఉంటుంది వెరీ గ్రేట్ టీచింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ప్రజెంట్ సో గతాశ్రుని అగతాశ్రు వస్తే కాను సోచంతి పండిత ఆ పండితులు ప్రజెంట్ని అగతాశ్రు ప్రజెంట్ గురించి శోపించాలి అక్సెప్ట్ అక్సెప్ట్ చేసి ముందుకు అడుగు వేస్తాం అది భాష్యం చూద్దాము సో ఇక్కడ వ్యవహ ఇక్కడ చర్చ ఏమిటంటే కర్మణైవహి సంసిద్ధి మాస్థిత జనకాద జహాన్ ఉంది జనకాదులు కర్మతోటి సమసిద్ధిని అంటే ఏమిటి మోక్షం అనుకో సమసిద్ధి అంటే మోక్షం అనుకో అప్పుడు కర్మతో మోక్షాన్ని పొందారని చెప్పాడు కదా మరి శ్రీకృష్ణుడు అంటే అలా కాదయా అక్కడ కర్మ కర్మతోటి మోక్షాన్ని పొందేరంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే సంసిద్ధి అన్నదానికి వాళ్ళు మోక్షాన్ని పొందారు జ్ఞానం చేతనే కానీ జ్ఞానంతో మోక్షాన్ని పొందిన తర్వాత జ్ఞానికి జీవన్ముక్తుడయిన తర్వాత జ్ఞాని ముందు రెండు వికల్పాలుంటాయి ఈ కన్నా బీ ఇన్ ది సొసైటీ అండ్ డూ సమ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ విత్రహ ఫ్రమ్ దిస్ సొసైటీ అండ్ లివ్ అవే ఫ్రమ్ దిస్ సొసైటీ ఈ రెండు వికల్పాలు ఉంటాయి భగవాన్ నమణ మహర్షి లాంటి వారు సొసైటీ తోటి పెద్ద మింగిల్ కాలేదు తర్వాతి కాలంలో కూడా మింగిల్ అయ్యారని మన దృష్టితో అనిపిస్తుంది కానీ ఆయన దృష్టితోటి ఆయన సొసైటీ తోటి కలవలేదు ఒకసారి ఆయన ఆశ్రమం మీద ఎవరో కేసు ఫైల్ చేశారు ఈ రోజుల్లో ఆశ్రమాలకు సంబంధించిన కేసులు కోల్లలుగా కోర్టులో నడుస్తూ ఉంటాయి టెంపుల్ కేసులు ఆశ్రమాల కేసులు కోకొల్లలుగా నడుస్తూ ఉంటాయి ఎందుకంటే జనులు ఆశ్రమాల్లో ఉన్నారని పేరే గాని టెంపుల్లో ఉంటారు ఆశ్రమంలో ఉంటారు కానీ తీవ్రమైన రాగద్వేషాలను కలిగి ఉంటారు ఒకప్పుడు గృహస్థుల నయం అన్నట్టుగా ఉంటారు అందుకోసం కోర్టుల్లో కేసులు వేసి ఫైట్ చేస్తూ ఉంటారు పూరి శంకరముఠం మీద కేసులు నడుస్తున్నాయి ద్వారకా శంకరపేఠం మీద కేసులు నడుస్తున్నాయి నిన్న మొన్నటి దాకా శృంగేరిను కంచి కామకోటి ఎవో కేసులు నడిచేది అలాగే పుష్పగిరి పీఠానికి ఏమో శృంగేరి పీఠానికి ఏవో కేసులు నడిచాయి ఏవో కేసులు వేస్తూ ఉంటారు కోర్టు కేసులు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నెన్నో కోర్టు కేసులు వెంకటేశ్వర స్వామికి నామం ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా అని కోర్టు కేసులు శ్రీకృష్ణుడు ఇటువైపు ఎరగు వైపు వంకరగా నిలపడాలా కుడివైపు వంకరగా నడుపలాలా అని బృందావన దగ్గిరి కేసులు బాంక్య బిహారి లేదైతే దక్షిణం వైపు తిరగాలి వామబాహుకురత వామకపోలహాన్ని అంటే వామకపోలాన్ని వామబాహు మీద పెట్టేయడం ఇలాగ ఇది ఎడమ ఇలా ఇక్కడ ఇలా తేడి వంకలు వస్తే ఇటు ఈ నడువు దగ్గర వంకర అటు ఉంటుంది అంతే కదండి రెండు వంకరులు ఇటు ఉంటే కింద బ్యాలెన్స్ ఉంటారు ఇదికి పెడితే ఆ వంకర ఇది ఒక మూర్తి అంటాడు దక్ష కృత దక్ష కపోల దక్షిణ అంటే కుదరదు దక్షిణ అంటే ఇది కుదరదు చంద్రస్తు కుదరదు అని చేత దక్షిణ అనే అర్థంలో దక్ష పద ప్రయోగం చేస్తాడు అదేమిట దక్ష అంటే దక్షిణ ఎలా అవుతుందంటే దక్ష దక్షిణ ఇత్యర్థహ అంటాడు దక్షిణ శబ్దస్తే దక్షిణ ఇత్యర్థ అంటాడు అదేమిటి అలాగే ఆర్ష మొత్తానికి ఆ వామ ఒప్పుకోడు దక్ష పెడతాడు దక్ష బాహుకులతో సో శ్రీకృష్ణుడు మెవర్ ఇమేజ్ వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన దానికి మెదర్ ఇమేజ్ వస్తుంది మిరల్ ఇమేజెస్ట్ సూపర్ ఇంపాసిబుల్ కాదు దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ సో దీని మీద దెబ్బలాట ఆ బ్రిటిష్ జడ్జి ఏం చెప్తాడు ఈ దక్ష ఉండాలంట వామ ఉండాలంట భాగవతంలో వామ అని ఉంది నాకు అర్థమైనంతలో వామ అని ఉంది వామ బాహుకృత వామకపోల కోమలాంగులిధి రాశ్రిత మార్గ అంటే ఇలా పెట్టినప్పుడు మురళి కుడి చేతిలోకి వస్తుంది ఇలా పెడితే మురళి అడగన్ చేతిలోకి వస్తుంది ఇదో దెబ్బలాట సో ఈ రాగద్వేషాలతో నిండి దెబ్బలాడుకుంటూ ఉంటారు బట్ ది పాయింట్ ఈజ్ జీవన్ముక్తుడు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు భగవాన్ అవణ గురించి అన్నాను నేను వారి ఆశ్రమం మీద కోర్టులో కేసు వేసాను కేసు భగవాన్ అవణ మహర్షి ది డిఫెండెంట్ ది అదర్ పర్సన్ ఈజ్ ది కంప్లైన్ అంటే అవుతారు కదా ఈ మీరు కోర్టుకు వచ్చి డిఫెండ్ చేసుకోండి అని ఒక తాకీజ్ వచ్చింది ఆయన చెప్పారు ఐ ఐ టు డిఫెండ్ మై సార్ నోనా యూ మే లూజ్ ది కేసు దేవుడు దేవుళ్ళు ఇనాప్ సెన్షియా జడ్జిమెంట్ ఇచ్చేసారంటే లాస్ అయిపోతుంది డజంట్ మెటర్ వాట్ ఈస్ దూ లూజ్ ఈ ఆశ్రమే కదా లాస్ అయిపోయేది నేను మళ్లీ కొండమే పోతాను ఐ డోంట్ మైండ్ అంటే అప్పుడు కోర్టు జడ్జి కొంచెం వివేకవంతుడు కనుక ఆయన సన్యాసి మహాత్ముడు హీ డజెంట్ వాంట్ డిఫరెంట్ హింస బికాజ్ హీ డజంట్ కెట్ థింగ్స్ ఆన్ దట్ బేసిస్ అంటే అప్పుడు ఆయన కమిషన్ ను నియమించాడు ముగ్గురు జడ్జి ముగ్గురు వ్యక్తులు కమిషన్ నియమించి మీరే వెళ్లి ఆయన్ని ప్రశ్నలు అడిగి ఇక్కడికి వస్తే కూడా జేసీ ఘనకార్జం ప్రశ్నలు అడగడమే కదా ఆ ప్రశ్నలన్నీ రాసుకుని వెళ్లి అడిగి మీరేమో ఆ రిపోర్ట్ ఇవ్వండి అని జడ్జి కమిషన్ నియమిస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూ కావాలన్నారు ఇంటర్వ్యూ అంటే ప్రత్యేకంగా ఏం లేదు మీరు వచ్చి కూర్చోండి అంటారు వచ్చి కూర్చున్నారు మా ప్రశ్నలకి సమాధానం కావాలంటే అందరూ అడుగుతున్నారు మీరు అడగండి అందరూ ఆత్మ గురించి బ్రహ్మ గురించి అడుగుతారు వీళ్ళు అడిగి వీళ్ళు అడుగుతారు మీరు అడగండి నాకేం అభ్యంతరం మీరు రిప్లై ఇస్తారా ఇస్తారేమో నాకు ఎత్తు వస్తే సో వాళ్ళు ప్రశ్నలు అడిగారు ఓ పాతికి ప్రశ్నను అడిగారు ఆయన అన్నింటికి చెప్పే సమాధానాలు ఏమో చెప్పారు అది తీసుకెళ్లి జడ్జి ముందు పెట్టారు చెప్పలేదు జడ్జి కేసు కొట్టుకోవాలి సార్ డిస్మిస్ చేశారు బ్రిటిష్ వాడు కనుక ఇండియన్ వాడైతే ఏమో ఏం చేసిన వాడు సో ఈ విధమైన రాజద్వేషాలు కాబట్టి కర్మ అన్నది మహాత్ముడు హీ మే చూజ్ టు డూ కర్మ ఈవెన్ వైల్ డూయింగ్ కర్మ హీఈస్ నాట్ ది కర్త ఆర్ హీ మే చూజ్ టు చూజ్ నాట్ టు డూ ఇట్ అంచేతను కర్మ చేసిన వాడు ఇప్పుడు జీవన్ముక్తుడు జనకు జనకుని వంటి జీవన్ముక్తుడు కర్మ చేస్తూ ఉంటే అదిగో కర్మ వల్ల మోక్షం పొందేదని నువ్వు అనుకూడదు ఇంకో కర్మ చేయడం మానేస్తే అదగో కర్మ మానేస్తే మోక్షం వస్తుంది నువ్వు కర్మకి మోక్షానికి ముడి కాబట్టి అలా అర్థం చేసుకోవాలి ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాలేదనుకో ఏమో కథే కదా జనకుడు జీవన్ముక్తుడు అని కథే కానీ మీరేమన్నా సర్టిఫికేట్ ఎవరైనా పట్టుకొచ్చారా ఏమి సో శంకర్లు ఆ సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తున్నారు అందాము అథ సమర్పితేన తత్వ విదర భూతేన కర్మణ సాధనభూతే సత్వశుద్ధి జ్ఞానోత్పత్తిలక్షణ వా సంసిద్ధి జనకాదయ్యాఖ్యేయం ఒకవేళ జనకుడు జీవన్ముక్తుడు కాదనుకో ఎందుకంటే జనకుడు జీవన్ముక్తుడు ఏమన్నా నాకేమో దారిలో కనపడ్డాడు ఆయన నేను ఎలా చెప్పను సపోజ్ హీఈస్ నాట్ జీవన్ముక్త ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగారు విశ్వామిత్రుడి జ్ఞానైనా ఏం చెప్తాం విశ్వామిత్రుడి జ్ఞానేనా అంటే నేనేమన్నా తుషనా అయినా నేను నాకు ఎక్కడా కనపడలేదండి ఆయన శ్రాత్రి జ్ఞానైనా అంటే ఏం చూస్తావు ఎందుకు ఏం చేస్తావా సమాచారం అంటే అలా కాదు రాముణ్ణి ఆయన తీసుకెళ్లాడు కదా జ్ఞానేనంటారా అంటే నా ఉద్దేశంలో ఆయన జ్ఞానే అంటే రాముణ్ణి తీసుకెళ్లిన తర్వాత జ్ఞానం ఏం పొందాడా రాముణ్ణి తీసుకెళ్ళడానికి ముందే జ్ఞానం పొందాడా నా ఉద్దేశంలో రాముడి వచ్చేప్పటికే ఆయన జ్ఞానం నా ఉద్దేశం నాకు అలా అనిపించింది రామాయణం చూస్తే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ ప్రముఖాశ్చయమే